ృశా సమదర్శిన కర్తమ్యమవ్య తదర్పి కిమ పరిపాకఫలానిధ్యావమానసదృశా గొప్ప సందేశం అది చాలామంది ఏమనుకుంటారంటే ఈ మానావమానములందు సమ సమదృష్టి కలిగి ఉండుట సమచిత్తులే ఉండుట అనేది అదేదో సుఖమహర్షికి వశిష్ట వామదేవులకి సంబంధించింది తప్ప మనకి సంబంధించింది కాదనుకుంటారు తర్వాత గృహస్థులు ఏమనుకుంటారంటే ఈ సద్గుణములు వైరాగ్యము ఇత్యాదులన్నీ సన్యాసులకు ఉండాల్సిన గుణాలనుకుంటారు మీరు వైరాగ్యం గురించి పాఠం చెప్తుంటే అహోలాగా సన్యాసులకు ఉండాలన్నమాట ఇదంతా కూడా చాలా సంతోషం అని వింటారు పాఠాన్ని అంటే సన్యాసులకు ఉండడము కాదు రెండు పాయింట్ మీకు ఉండాలి సో గృహస్థుల యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే సన్యాసులకు వైరాగ్యం ఉండాలి అంచేతనే ఎవడైనా సన్యాసి విరక్తుడిగా లేడనుకోండి దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్కాండల్ విరక్త విరక్తుడు లేకపోతే అదేదో స్కాండల్ అనుకుంటారు ఆ సన్యాసి గృహస్థులు చేసేటువంటి వ్యాపారాలు ఏది చేసినా ఏమండి ఇలాంటి సన్యాసి ఏమిటనే అదేదో మహాతప్ప అన్నట్టుగా అనుకుంటారు సన్యాసికి తప్పు అయింది గృహస్థికి కూడా తప్పు అవుతుంది ఒక జీవిక ఇత్యాది ఒక రెండు అంశాలు జీవన శైలి విషయంలో గృహస్థులు విషయభోగాలను అనుభవించచ్చు సన్యాసి అనుభవించకూడదు అలాగేం లేదు గృహస్థులు కూడా సన్యాసుల జీవించాల్సి ఏదో ఒకటి రెండు అంశాలు సన్యాసులకు అదనంగా ఉంటాయి వాటిని మినహాయిస్తే గృహస్థులు కూడా విరక్తులుగానే జీవించాలి వైరాగ్యము గృహస్థులకు కూడాను ఎందుకంటే మన వాళ్ళు ఏదో వర్ణాశ్రమ ధర్మం అని ఒకటి ఉంది కనుక వీటిని కొంత డివైడ్ కొంత క్లాసిఫై చేసేటువంటి సందర్భం వచ్చింది అలా కాకుండా మీరు మానవ హృదయము పవిత్రముగా నుండే విధానము అని హెడింగ్ పెట్టారనుకోండి ఇంక ఇప్పుడు ఇటు కవర్స్ ఎవరి బడి సో అని చెప్పనే ఇప్పుడు ఈ మానవ మానవ సదృశా అనే ధర్మం అనే లక్షణం ఏదైతే కలదో ఇది సన్యాసులకి అత్యవసరం దాంట్లో సందేహం లేదు వాళ్ళు తప్పనిసరిగా దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి గృహస్థులు కూడా తెలుసుకుని దాంట్లో మహిమను గుర్తు అర్థం చేసుకుని అనుభవానికి తెలుసుకోవాలి ఇప్పుడు మానము ఉన్నప్పుడు అంటే ఇతరులు మనల్ని సత్కరిస్తారు మనం సత్కరించడం అంటే వాచా సత్కరిస్తారు కర్మణ కూడా ఏదో మాల నళ్ళ వేయటం ఇలాంటివి చేస్తారు సో ఇలాగా సత్కారం చేసినప్పుడు మనకి మంచి ఆనందం కలుగుతుంది ఉల్లాసం కలుగుతుంది బాగుంది చాలా బాగుందని మీకు ఒక మొతాది మించి ఈ మానం సందర్భంలో ఉల్లాసం కలిగినట్లయితే మీకు దుఃఖం కలగడం అనే పరిస్థితిని మీకు అప్పటికప్పుడు మీరే క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది ఉల్లాసం కలిగింది ఏంటి అర్థం ఏంటి నా ఇన్ యువర్ మైండ్ ఒక ఫిక్సేషన్ వచ్చేసింది ఇటువంటి సత్కారము మానము ఉన్నప్పుడు ఉల్లాసము బాగుంటుంది దిస్ ఇస్ ఆల్ షుడ్ బీ అనే ఒక వాసన నిర్మాణం అవుతుంది అన్ని సందర్భాల్లో అలా ఉండదు ఉన్నప్పుడు ఇతరులు అలాగా దాన్ని దే డోంట్ టేక్ ఇట్ లైక్ దాట్ ఇతరులు వాళ్ళు వాళ్ళకి వాల్యూ ఉండదు అప్పుడు వాళ్ళు సత్కారం చెయ్యరు అలా మౌనంగా ఉండిపోతారు దాన్నే అవమానంగా భావించే వాళ్ళు కూడా లేకపోలేదు ఇంకొందరు మౌనంగా ఉండడం కాకుండా ఈయన ప్రోయాక్టివ్ వే అసత్కారం చేస్తారు అవమానంగా మాట్లాడతారు సో అప్పుడు వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది బికమ్ ఫ్యూరియస్ అలాగంటి రెస్పాన్సెస్ ఉంటాయి అలా ఉండకూడదు దీనికోసం సన్యాసులే కానక్కర్లా గృహస్థులు కూడా అలా ఉండకూడదు ఇప్పుడు మీరు ఆటో వాడిని ఈ వాంట్ ఎంగేజ్ ఆటో అనుకోండి వాడు మిమ్మల్ని అవమానం చేస్తున్నాడు అవమానం చేస్తుంది అనేక రకాలుగా మిమ్మల్ని అవమానం చేస్తాడు మీరు రోడ్డు గీట్ ఉన్నారనుకోండి వాడు అక్కడ ఉంటాడు కెదా అని అడుగుతాడు మీరు గట్టిగా అడవ గట్టిగా అరిస్తే అది వాడు విండరు పూర్ణం వినబడింది అనుకోండి వాడు మీకు రెస్పాన్స్ ఇవ్వాలి కదా సరే సార్ ఐఎమ్ నాట్ కమింగ్ అని చెప్పాలి కదా వాడు వాడు చెప్పకుండా వెళ్ళిపోతాడు నిజంగా నీ చేత అనిపిస్తాడు గట్టిగా వాడు నేను రాను అని కూడా చెప్పడు వెళ్ళిపోతాడు వాడు డ్యూటీ ఏమిటి రావాలి అలా తిరిగి రావాలి నిజానికి వాడు అలా తిరిగి వచ్చి అడగాలి అక్కడికి తర్వాత ఇంకొకటి ఉంది అటోవాడు మిమ్మల్ని ఎక్కడికైనా అడగకూడదు ఈ షుడ్ నాట్ డూ దాట్ మీరు ఎక్కువ కూర్చుంటారు వాడు మీటర్ వేసేసి తోలుకుంటూ పోవాలి మధ్యలో మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అక్కడ కొంత దూరం వెళ్ళాక అదే రోడ్లో వెళ్తారు కదండి కొంత దూరం వెళ్ళాక ఏమో డైవెన్ పాయింట్కి తీసుకెళ్ళింటా హా సబ్బంటే తీసుకొస్తాడు దట్ షుడ్ బీ లి అదేమీ ఉండదు హీ కెన్ అట్ రిఫ్యూజ్ బట్ హీ రెఫ్యూజ్ తర్వాత బేరమాడతారు కదా బేరమాడడం అనేది పెడతాడు అంటే ఆటోవాడు మిమ్మల్ని ఎన్ని రకాలుగా అవమానం చేస్తాడు చెప్తున్నాను సో బేరమాడతాడు సికింద్రాబాద్లో అడిగితే ఆటో వస్తాడంటే వస్తాడు ఎక్కడికి పద్మారావున గారు చాలీస్ రూపాయ అవుతాయి చాలీస్ పచాస్ రూపాయ అంటాడు పచాస్ కాస్త చాలీస్ మీద ఆదాం అంటే ఆక బయటం అని కొంత దూరం లేక ఎక్కడ దిగుతా ఉన్నాడు వాడు మీటర్ అవుతుంది వాడు మధ్య నలభై తీసుకుంటాడు ఎక్కడ దిగుతా ఉన్నాడు ఎక్కడ దిగడే ఉంది పద్మారావు నగర్ పద్మారావు అంటే గాంధీ గేట్ ఉంది కదా అంటే ఓ పద్మారావు నగర్నే ఓ ముర్షీదాబాద్ అవుతాయి మేము అంత దూరం రావాలి మధ్య ఇవి దింపేస్తాడు చూడండి మీ ఎన్ని రకాలుగా అవమానం చేస్తున్నాడో చూడండి కాబట్టి అవమానకర పరిస్థితుల కోసం మీరు సభలు సత్కారాలకు వెళ్ళక్కర్లా ఆటో వాడి దగ్గరే మీకు అవమానం ఎదురవుతుంది అలా ఉంటుంది లోకం అలా ఉంటుంది మీరేం చేయాల్సి ఉంటుంది మనకి సత్కారం ఉన్నా కూడా ఉల్లాసంగా అధికమైన ఉల్లాసం పెట్టుకోకూడదు అవమానం ఉన్నప్పుడు కూడా చిరుదన్నది మన దారిని మనం వెళ్తూ మన లోపల డిస్టర్బెన్స్ లేకుండా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు అతనికి లాభం నష్టం అనే ప్రసక్తి కాదుగా మన హృదయాన్ని మనం చెడగొట్టు కూర్చుంటే మనం నష్టపోయాం డబ్బు నష్టపోయాం మానసికమైన శాంతి కూడా నష్టపోతాం అశాంతి ఒకసారి అశాంతి ఓ పావుగంట అశాంతి సో ఈ చిన్న చిన్న విషయాల్లో మనకి ఈ అవమానము అనేది తర్వాత ముఖ్యంగా కొంతమంది ఎలా జీవిస్తారంటే ఇప్పుడు ఈ కొడుకు కూతుళ్ళు ఉంటారు చూసారా ముఖ్యంగా కొడుకు వాడు అవమానం చేస్తాడు ఇన్సల్స్ ఇన్సల్స్ అంటే వాడు చేస్తారంటే ఒక మానవ ఎక్విప్పోయింటాడు అనేప్పటికీ వీడు హత్య అయిపోతాడు భయంకరంగా హత్య జీవించున్నంత కాలం ఆ గాయాన్ని నిలబెట్టుకుంటూ బతుకు తప్ప కదా అది చాలా తప్ప అయితే మరి ఏం చేయాలి వాడిని ప్రేమించాలి ఊరుకుని ప్రేమించాలి వాడికి ఇచ్చేది వాడికి ఇచ్చేయాలి వాడు మనకి మానవు చేయనక్కర్లేదు వాడు అవమానం అనేది అవమానమే కాదు మనం స్వీకరిస్తేనే అవమానం అవుతుంది మనం అవమానంగా భావిస్తేనే అవమానం అవుతుంది అది అవమానమే కాదు అది వాడి అజ్ఞానమే అవుతుంది అది వాడానం అనేది కూడా ఊరికే మీకు కన్సలేషన్ కోసం నేను చెప్పాను తప్ప అది కూడా అవసరం వాడి అజ్ఞానం తప్ప దాంట్లో అవమానం ఏం లేదు హూ ఈజ్ హీ టు అనే ధోరణిలో వీడు ఉండాలి వాళ్ళ అహంకారంగా ఉండమని కాదు ప్రేమగా ఉండాలంటే చిన్నపిల్లలు అజ్ఞానంగా ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళేమో జీవితాన్ని మనము అలాగే ఉంది వాళ్ళం ఆ వయస్సులో వాళ్ళకి జీవితం యొక్క అనుభవం లేదు కాబట్టి వాడు మనల్ని సత్కరించాడని సత్కరించలేదని రెండు కూడా మనం పెట్టుకోకూడదు అని మీరు ఊరుకున్నారనుకోండి మీరు ప్రేమగా ఉన్నారనుకోండి వాడు గుర్తిస్తాడు వాడికి తెలుస్తుంది మనం తప్పు చేసాము వాడికి తెలుసు ఎవడో చెప్తాడు లేకపోతే దాట్ డిపెండ్స్ అపాన్ యూ నాట్ వాణ్ణి కూడా మీరు వాడికి కూడా ఒక వికాసం కలిగి వాడి మనస్సు ఎదిగేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎప్పుడు రెండు సందర్భాల్లో మీరు ఉల్లాసంగా మీరు కామ్గా ఉండి కోయట్గా ఉండి At the same time you try to love him, continue to love him. All is not related. Salabhavapal. Manava mana sabrusha. This is all in the world. They are organized with a little pressure. If you don't have any knowledge of the people who have satkan and satyat, you can do a little bit of pressure. You can do a little pressure on your own. You can do a little pressure on your own. అది మనం హృదయంలో పెట్టుకుని దుఃఖించరాదు వాళ్ళేమి మన మాన అవమానాలు వాళ్ళేమిటండి మనకి చేసేది అనే ధోరణిలో ఉండాలి అంచేతనే దీనికి మీకు తెలియదు ఏం కాదు దీని కిటికీ ఏమిటంటే మీరు మానాన్ని మానం వెంట పడ్డం మానేస్తే అవమానం మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరు మానం వెంట పడుతూ ఉంటే అంటే మీకు మానము అనేప్పటికీ మీ హృదయంలో ఒక పెద్ద వాల్యూ కనుక మీరు బిల్డప్ చేసి పెట్టుకుంటే మీరు యు ఆర్ వెరీ వలనరబుల్ ఆ అవమానం వచ్చి మిమ్మల్ని దుఃఖ పెట్టడానికి కావాల్సిన పరిస్థితి ఎప్పుడు అలా ఓపెన్ ఉంటుంది చాలా డేంజరస్ అది కాబట్టి మనావమానాలకి అతీతంగా మనం ఉండాల్సి ఉంటుంది తర్వాత మనకు అవమానం ఎప్పుడు అనిపిస్తుంది ఎదురువాడి క్రిటిసైజ్ చేసినప్పుడు అవమానం అనిపిస్తుంది నేను ఒక ఆయనతో అన్నాను పెద్ద ఆయన మీరు అలాగంటే రాగద్వేషాలు పెట్టుకోకూడదండి అంతటి రాగద్వేషాలు మీకు ఉండరాదు అని నేను అన్నాను అంటే ఆయన కోపం వచ్చేసింది ముఖం ఎర్రగా అయితే ఆయన అంతలా అవమానం ఫీల్ అవుతారని నాకు అనిపించలేదు అంచేతనే నేను అనేశాను తర్వాత అయ్యో నేను పొరపట్నన్నానే అనకుండా ఉండ నేను అన్న తప్పు కాదు ఆయన తీవ్రమైన రాగద్వేషాలని ప్రకటిస్తూ ఉంటే మీరు పెద్దలు అంత పెద్ద రాగద్వేషాలు పెట్టుకోతారన్నారు నేను కుర్రవాణ్ణి ఆయన పెద్ద ఆయన ఆ లెక్కలో ఆయన ఆయన కూడా భగవద్గీత అవి కూడా కాబట్టి ఆయన వీడు నాకు చెప్తాడా అనేసి ఆయన ఆ పిల్లొచ్చి తల్లిని వెక్కిరిస్తుంది అనేది సాంగతం ఉంటుంది అలా అనుకుని ఆయన హీ ఫెల్క్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ హీ షుడ్ థ్యాంక్ మీ కరెక్ట్ అండి మీరు చెప్పింది కరెక్ట్ నేను ఐ వి లుక్ ఇన్ టు ఇట్ అనాల్సింది పోయి ఆయన అవమానం అయిపోయాడు ఆ కారణం ఏంటంటే మానము అంటే మానం కావాలి మానం కావాలి మానం కావాలనేటువంటి మూర్ఖత్వం చేత అవమానము చాలా పెయిన్ఫుల్గా తయారైంది ఎప్పుడు కూడా ఎదరవాడు ఏదైనా పురుషమైన మాట మాట్లాడినప్పుడు దాంట్లో సత్యం ఏమైనా అని స్వీకరించి ఆ సత్యాన్ని మనం స్వీకరించి మనలో ఉన్న దోషాన్ని నివారణ చేసుకోవాలి వాడు చేసిన అవమానంలో అసత్యం వాడు చేసిన విమర్శలో సత్యం లేకున్నట్లయితే సత్యమే లేకున్నట్లయితే మనం ఏం చేయాలి నవ్వేసి ఉట్టుకోవాలి వాడు గుర్తించలేకపోయళ్లే నిలు ఊరుకోవాలి అంతే తప్ప అవమానం ఫీల్ అయిపోవాల్సింది హత్ ఫీల్ అయిపోవాల్సింది ఏమీ లేనే లేదు కాబట్టి మానావమాన సదృశా అలా అలా ఉంటారు మహాత్ములు యొక్క విమర్శ చేసిన వాక్యాలను చాలా పెద్ద మనస్సుతో స్వీకరించి దాంట్లో ఉండే గుణం ఉన్నట్లయితే స్వీకరిస్తారు తప్ప హత్ మాత్రం అవ్వరు అలా ఉండాల్సి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ మనస్సు యొక్క పెద్ద వికాసం తర్వాత సమదర్శి నష్ట ఇది చాలా కఠినమైన విషయం సమదర్శిగా ఉండాలి అందరినీ జడ్జి చేసుకుంటూ పోవడం అనే వీళ్ళు పుణ్యాత్ములు వీళ్ళు పాపాత్ములు అని అలా జడ్జి చేయకూడదు అందరూ ఈశ్వరుని యొక్క సంతానమే అందరి హృదయంలో ఈశ్వరుడు గలడు అనే సమదర్శిత్వంలోకి పోవాలి సో ఎదుటివాడి యొక్క దోష గుణస్థు ఏదో భాగవతంలో చాలా బాధ్యత ఎనివే ఎదుటివాడిలో ఉండే దోషమును ఇగ్నోర్ చేసి దాన్ని ఉపేక్ష చేసి ఎదుటివాడిలో ఉండే గుణాన్ని మాత్రమే స్వీకరిస్తూ అల్టిమేట్గా గుణదోషములకు అతీతంగా ఉండడమే ధర్మము గుణస్సు ఉభయ వర్జిత గుణస్సు ఉభయవర్జిత ఏకాదశ స్కంభం భాగవతం సో గుణదోషములను ఎన్నుట దోషము మరి గుణమేమిటి ఉభయవర్జిత గుణదోషములను రెండింటినీ కూడా విచ్చిపెట్టి అతీతంగా సమదర్శనము కలిగి ఉండుతే గుణము గుణమేది దోషమేదని అడిగారు గుణమేది దోషం మంచేది చేడేది అని అడిగారు అంటే మంచి చెడులను లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చెడు ఎదుటి వాళ్ళ యొక్క మంచి చెడులకు అతీతంగా సమదర్శనము కలిగి ఉంటే మంచి అని అలా చెప్పారు భాగవతంలో అలాగే మన కులం పరకులం అనే కులాభిమా కుల కులాభిమానముతోటి అలా విభాగం చేసి తప్పు కులములకు అతీతంగా సమమైన దర్శనమును కలిగి ఉండడం మనందరం కూడా ఒకే ఆత్మస్వరూపులు అలాగే వర్ణము ప్రాంతము తర్వాత వర్గము తర్వా ఇలాగ నేషన్ నేషనాలిటీ రెలిజియం ఇవన్నీ కూడా మనుషుల్ని డివైడ్ చేసేటువంటి అంశాలు వీటన్నిటికీ అతీతంగా నేను ఈ ఈ భేదములన్నిటికీ అతీతమైన దర్శనమును కలిగి ఉంటుట ఒక స్థాయి స్త్రీ పురుషులకు కూడా అతీతమైన దర్శనమును కలిగి ఉంటుట ఇప్పుడు మనం చూడడానికి ఎవరైనా పెద్ద ఒక ఆయన వచ్చారనుకోండి అయ్యా అతన్ని దయచేయండి కూర్చోండి అని ఎవరైనా అమ్మగారు వచ్చారనుకోండి వాళ్ళు కూడా ఈక్వల్ ట్రీట్మెంట్ అవ్వడం అమ్మవారిని కూర్చోండి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి గ్రేస్ తోట లేకపోతే సిగ్గుతోటో వాళ్ళు వెంటనే వచ్చి సోఫాలో కూర్చోకపోవచ్చు బట్ మన తరఫు నుంచి అటువంటి తేడా ఏమీ లేదు యూఆర్ వెల్కమ్ వాళ్ళకి కూడా మనం పురుషులతో సమానంగా కిక్ చేయాలి పురుషులను రకంగాను స్త్రీలను ఇంకో రకంగాను కొంచెం తక్కువ చూపులాగాను అలా చేయకూడదు కాబట్టి సమదర్శనం ఉండాలి ఒక ఆయన ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఈ కొంపలో అంతా ఆడతత్తనం అది కోపం దాడు అదే ఆడపెత్తనం అంటే తప్పే నువ్వు మగ పెత్తనం అయినా మొగపెత్తనం తప్పు కానప్పుడు ఆడసత్తనం అవసరం దప్పు అలాగే అదే అర్థం ఏంటి సమదర్శనము లేదు పెత్తనం సరిగ్గా ఉండాలి ధర్మబద్ధమైన పెత్తనమే ఉండాలి తప్ప ధర్మమా ధర్మమా చూసుకోవాలి కానీ మగ ఆడ అన్నదనవసరం అంటే అర్థం ఏంటి కొంత షాబినిజం ఉన్నట్టుగా మనకి అర్థమైపోయింది అలా ఉండకూడదు సమదర్శనం ఉండాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడైనా వేద సభ ఎవరైనా స్త్రీ లేచి మాట్లాడితే అయ్యో ఈ రోజు పితపకాలం వచ్చేసింది కలికాలం వచ్చేసింది ఆడవాళ్ళు కూడా వేదం గురించి మాట్లాడిస్తున్నారని అంటారు అదే జనక మహారాజు సభలో గా లేచి మాట్లాడితే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుంటుంది పైగా ఆవిడేముంది నేను రెండు ప్రశ్నలు అడుగుతా ఆ రెండు ప్రశ్నల్లో ఎలాంటివంటే రెండు బణాలను సంధించి కొట్టినట్టు అలాంటి ప్రశ్నలు అడుగుతా ఆ రెండింటిగా ఆయన చెప్పాడంటే మీరందరూ ఆయనకి జోహాలు చేసేయటమే సాష్టాంగం చేసేయటమే ఇంకా మీరే ప్రశ్నలు అడగక్కదా ఎందుకంటే ఆ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాడా యాజ్ఞవల్క్యుడు మీలో ఆయన్ని తప్పు కట్టగలిగే మునగాడి ఇంకేవాళ్ళు లేడు అని వాళ్ళని ఉద్దేశించి చెప్తుంది ఆవిడ ఈయన అడక్క ముందు అలా చెప్తుంది వాళ్ళతో అంటే వాళ్ళందరూ సరే నిజమే యథార్థమే మేము అంగీకరిస్తున్నాం వాళ్ళని అడుగుతుంది పర్మిషను ఆన్ దిస్ కండిషన్ నేను ఈయన అడుగుతాను మేము నీ అభిప్రాయంతో మేము ఏకే భవిస్తున్నాం నువ్వు ముందుకు వెళ్ళిపో అడిగేసేయ అని అప్పుడు ఆ రెండు ప్రశ్నలు అడుగుతుంది ఆయన సమాధానం చెప్తాడు చెప్తే ఆవిడ వెంటనే వాళ్ళతో చెప్పేస్తున్నది మీరేం అడగండి నోరు మూసుకూరుకోండి అని ఎందుకంటే ఆయన్ని మీరు తప్పు పట్టలేరని అప్పుడు ఆవిడ ప్రశ్న అడుగుతున్నా అడిగితే నీ తాహతను మించి ప్రశ్న అడుగుతున్నావు ఆ తాహత మాట ఏమిటంటే నువ్వు ఆడదానివి నీ అని కాదు అని కాదు అక్కడ తాహత పాయింట్ ఏమిటంటే సగుణానికి సంబంధించి నువ్వు ప్రశ్న అడిగినా నేను చెప్పినా అది శోభగా నిర్గుణం దగ్గరికి వచ్చేప్పటికీ నువ్వు అడిగేది ఉండదు నేను చెప్పేది ఉండదు అనే సెన్స్లో అంటాడు తప్ప నువ్వు నీ తాహతంటే ఆడదానమని ఆహ్లా ఆ ఐడియాయే ఉండదు ఆయనకి ఇట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఎవడైనా వచ్చి ఒక స్త్రీ వచ్చి పరబ్రహ్మను ఇరమిత్తంగా నువ్వు వర్ణించి చెప్పవాయా అన్నారు అంటే మీ తాహతని మీరు తాహత మించి అడుగుతున్నారు మీ తాహతని కాదు మీరు తాహత మించి అడుగుతున్నారు అంటే అంటే పరబ్రహ్మకి ఇదమిత్తమైన వర్ణన ఉండదు సుమా అది మీరు తెలుసుకోండి అనే అభిప్రాయం తప్ప దాంట్లో స్త్రీ పురుష వివక్ష అన్నది లేనే లేదు అటువంటి ఉదాత్తమైన భావాన్ని కలిగి ఉండాలి తప్ప సమదర్శనము కలిగి ఉండాలి తప్ప ఇటువంటి అప్స్క్యురాంటిస్ట్ అంటారు అంటే భూజు పట్టిన భావాలని తెలుగులో అటువంటి పదాన్ని వాడతారు అటువంటి ఉండనే రాదు కనుక సమదర్శనశ్చ సమత్వాన్ని బాగా అభ్యాసం చేయ సుఖ దుఃఖములైన కూడా సమదర్శిత్వాన్ని కలిగి ఉండడం కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి కొన్ని ఫోన్లు మనకి ఒక అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి రెండు రకముల ఫోన్లని కూడా మనం ఒక రకమైన సమత్వంతో స్వీకరించేటువంటి ఆ మానసిక స్థితిని అలవరుచుకుంటే వస్తుంది అలా సాక్షిభావంతో ఉండగలిగితే మీకు సమత్వం సహజంగానే సిద్ధిస్తుంది నిజానికి సాక్షిభావం అంటే మీరు ఐడెంటిఫై కాకుండా అలా సాక్షిగా దర్శిస్తారు అది ఆంతరము దాని ఆంతరం సమత్వము బాహ్యము వాట్ ఎక్స్ప్రెసెస్ ఈ సమత్వం ద విషన్ బిహైండ్ ది సమత్వం ఈ సాక్షి భావ అది దాంట్లో ఉండే మీరు ఐడెంటిఫై అయిపోయారనుకోండి ఈ సమత్వం మీకు రాదు మీరు యూ విల్ బీ షిఫ్ట్ టు వన్ ఎక్స్ట్రీమ్ అదే రాగద్వేషాల్లో పడిపోతారు మీరు ఐడెంటిఫై అవ్వకుండగా సాక్షిగా మీరు చూస్తే మీకు సమత్వం వచ్చేస్తుంది వీడు నన్ను తిడుతున్నాడు వీడు నన్ను విమర్శిస్తున్నాడు వీడంతా వీడి చదువంతా వీడి వయస్సు అంతా చూడండి అది దాంట్లో సాక్షి భావం లేదు కాబట్టి వాడి యొక్క ఎక్స్ప్రెషన్ వాడిచ్చే సమాధానం కానీ వాడి ముఖ కవళికలు కానీ వాడు చేసే పని కానీ సమత్వం ఉండదు దాంట్లో వైషమ్యమే ఉంటుంది అలా ఏమిటి ఈయన అంటున్నది ఇలా అంటున్నాడా ఆయన వయస్సు అవన్నీ అనవసరం ఆయన అంటున్నది నన్ను అంటున్నది ఏమీ లేదు ఆయన ఏమంటున్నాడు రాగద్వేషాలు అనవసరం అని కదా అంటున్నాడు అని సాక్షి నన్ను కాదు రాగద్వేషములు మంచివి కావు అని కదా అంటున్నాడు అని మనం సాక్షిభావంతో చూస్తాం ఆయన అంటున్నది నన్నే నా రాగద్వేషాల గురించి అంటున్నాడు నా తీసేస్తాం దాంట్లో నా అనేది నో ఐడెంటిఫికేషన్ ఆయన ఐడెంటిఫికేషన్తో చెప్పు ఉండొచ్చు బట్ మన సైడ్ నుంచి నో ఐడెంటిఫికేషన్ ఓకే రాగద్వేషం గురించి కదా చెప్తున్నాడు ఏం చెప్పాడు ఇలా చెప్పాడు సరిగ్గానే చెప్పాడు అయిపోయిందంటే అప్పుడు వెంటనే మనం ఏమంటాం పర్వాలేదండి మీరు చెప్పింది చాలా బాగుంది నేను తప్పనిసరిగా నేను మీ మాటను స్వీకరిస్తున్నాను దయచేయండి కూర్చోండి మీకు నేను ఏ విధంగా సేవ చేయగలను చెప్పండి నేనంటారు అది సమర్థం అప్పుడు వాడు ఆలోచించుకుంటాడు మనం పెద్ద అయిన మనం మానేశాము పరుషంగా మనం మాట్లాడాము కానీ ఆయనేమీ పరుషంగా మాట్లాడలేదు అని వాడు ఆలోచించుకుంటాడు ఆలోచించుకుని వారికి వికాసం వస్తుంది నేను ఎయిర్పోర్ట్కి న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి వచ్చాను సరిగ్గా ఎయిర్పోర్ట్లో దిగి చెక్కిన్ చేసి ఇలా ఇంకోటి చూస్తున్నాం అన్నీ లోపలికి ఏదో రైతులో ఈ లోపల అమ్మగారు వచ్చారు స్వామీజీ మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఆ దానిలో స్టార్ బాక్స్ కాఫీ సరే ఒక కప్పు కాఫీ ఉంది ఇంకా టైం ఉంది అప్పుడు ఆమె ఎందుకు వచ్చారంటే నన్ను లోపలికి వెళ్ళిపోయే లోపల పట్టపోవడం కోసం పరిగెత్తుకుని వచ్చారు ఓకే హౌ ఆర్ యూ డూయింగ్ రీసన్ అంటే నా భర్త నన్ను ఈ విధంగా పరుషంగా మాట్లాడినాడు ఈ మాట్లాడినంత అసత్యము పరుషము నేను వర్షుడైడు నా సలహా కోసం వచ్చాను నేను అడిగాను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాను What should I do? Uh, I think I should uh, give a notice to the guy he cannot behave like that. I have controlled all of my� одним statin, go to the park and stay there and sit. There is no one in vid. He행 alien tickets flying there. Here we go back to 4 necessary flisiting Its ungodly flights of all the uds each day. This would be 3 hours a day because So I came and researched остanical ounces should kiss lps. <laughs> వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసి పడుతున్నారు సేవర్స్ మీ ఇంట్లో ఉన్నట్టే అక్కడి నుంచి వచ్చారు అదేదో కొంచెం అట్లాంటిక్ బేటాకా మీకు ఇబ్బందులు ఏమన్నా అట్లాంటిక్ బేటేకా కూడా కాదు ఇండియాలో దిగేసిన తర్వాతే వస్తాయి ఇబ్బందులు బట్ అదర్వైజ్ వెరీ వండర్ఫుల్ అవర్స్ ఇక్కడికి వచ్చే ఇక్కడి నుంచి వెళ్ళి ఉంటే అన్గాడ్లీ అవర్స్ ఎయిర్పోర్ట్ పోనీ ఇప్పుడు సమీపంలో పెట్టారా దాన్ని తీసుకెళ్ళి కర్నూలు వాళ్ళకి అనుకూలం కదా మనకి అది అనుకూలం కర్నూల్లో ఉండే వాళ్ళకి ఎయిర్పోర్ట్ చేసేది ఒక అన్నట్టుగా పెట్టారు వాటే సిల్లీ థింక్ టుడే ఎనీవే సో వాట్ ఈజ్ ఐ వాంటెడ్ యువర్ అడ్వైస్ నాకు కొంత మీరు కన్సల్టేషన్ ఇస్తారని మీరు వెళ్ళిపోతుంటే మిమ్మల్ని పట్టుకున్నాను మీరు ఏమనుకోకపోతే అప్పుడు ఏం పర్వాలేదమ్మా అయిపోయింది లగేజ్ వాళ్ళకి ఇచ్చేశాను ఫ్రీగా ఉన్నాం ఏం పర్వాలేదు కాఫీ కూడా పుచ్చుకున్నాం సో ఇప్పుడు నేనేం చేయాలి నువ్వేం చేయాలంటే ఆయన్ని ఖేదించాలి ఆయన్ని ప్రేమగా చూడాలి ఖేదించాలి దట్ ఈజ్ వాట్ హవ్ టు డూ బట్ అవమానం చేసి అవమానం చేసినా సరే మీరు సమదృష్టినే కలిగి ఉండాలి ప్రేమ దృష్టినే కలిగి ఉండాలి లెట్ లవ్ బి ది ఆన్సర్ ఫర్ హేట్రెట్ లెట్ నాన్ వైలెన్స్ బి ది ఆన్సర్ ఫర్ వైలెన్స్ Don't answer violence with violence. Don't answer bad words with bad words. Don't answer hatred with hatred. Always answer with love. Do that. First, Maunaan ne, ayin ke retaapti chayi kundaga, Maunaan ne noo abhiyasam chayi. Tarot, ayinu dosha manis pashtanga chelustum apadki, a doshaan ne noo kshamin chuk. Ipido oo vaakya oho ton hai. నేను నన్ను అవమానించిన వాళ్ళ దోషాలని నేను క్షమిస్తాను ఎందుకంటే నా దోషాలని భగవంతుడి క్షమించాలి అందుకోసం నేను ఇతరుల దోషాలని క్షమించకపోతే నా దోషాలని భగవంతుడు మాత్రమే ఎందుకు క్షమించాలి నాకు కూడా దోషాలు ఉంటాయి భగవంతుడు క్షమించాలా అక్కర్లేదా క్షమించాలి పడిపోతుంది నా దోషాలని భగవంతుడికి క్షమించాలి సో దట్ ఐ కెన్ బీ హ్యాపీ దానికి ప్రీ కండిషన్ ఏమిటంటే ఇతరుల దోషాలని నేను క్షమించాలి క్షమించేసేయాలి అర్జెంటుగా ఆ ఫైల్ క్లోజ్ చేసేయాలి కాక క్షమిస్తోనే ఫైల్ క్లోజ్ అయిపోతుంది అన్క్లోజ్డ్ ఫైల్స్ ఉండకూడదు బ్రెయిన్లో అన్ని ఫైల్స్ క్లోజ్ అయిపోవాలి ఫైల్ క్లోజ్ అయిపోతే మర్చిపోతారు మీరు ఫ్రీ అయిపోతారు ఫ్రీ అయిపోతారు డ్రాప్స్ ఆదు ఫైల్ క్లోజ్ చేయకుండా పెడితే అది మీరు ఎన్నడూ యూ కెన్ నెవర్ బీ ఫ్రీ ఫర్ రాత్రి మధ్యలో తెలివిచ్చినప్పుడు అది గుర్తు వస్తుంది అన్క్లోజ్డ్ ఫైల్ గుర్తొస్తుంది అది అలా ఉంటుందండి ఒక మూడులాగా అలా ఉంచుకోకూడదు క్షమించేసేయాలి అండ్ దెన్ యూ కంటిన్యూ టు ప్రాక్టీస్ ది సేమ్ థింగ్ నేను ఆరు మాసాల తర్వాత ఐ లాస్క్ యూ ఇట్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ యూ ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ మీ నేను చెప్పిన సలహా మంచిదే కదా అన్నది నాకు పరీక్ష నువ్వు నీ జీవితంలో నీకు ఛాలెంజ్ ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ చూద్దాం i alone cannot do the experiment you have to support me anneno drushtantra vipana drushtantra entante ee heart ki samasya vachina podu medicine okati ganu pettaru aa medicine ki mundu unhealthy volunteers meeda pariksha chestaru mundu mundu healthy volunteers meeda pariksha chestaru pariksha chesi medicine valla side effects emi levu haane emi ledho ani nirdharinchinna tarvata appudu patients meeda pariksha chestaru పేషెంట్ కోఆపరేట్ చేయకపోతే మందు అసలు రానే రాదు మందుని మీరు ప్రూవ్ చేయనే లేదు పేషెంట్ కోఆపరేట్ చేస్తే మందు ప్రూవ్ అవుతుంది అది పది మినిట్కి ఉపయోగపడుతుంది కాబట్టి నీ కోఆపరేషన్ వల్ల ఒక ప్రిన్సిపుల్ని నువ్వు నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి నీ జీవితంలో గీతలో శ్రీకృష్ణుడు చెప్పడం కాదు పాయింట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ ఇన్ యూ వర్ లాయ్ అండ్ ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ మై అడ్వైస్ టు యూ వస్తారెంట్ సిక్స్ మంత్స్ అయిన తర్వాత నేను అవి లాస్క్యూ సిక్స్ మంత్స్ అయిన తర్వాత కనపడిందాను షీ ఈజ్ హ్యాపీ నాట్ ఓన్లీ షీ ఈజ్ హ్యాపీ దే ఆర్ హ్యాపీ happy హ్యాపీగా ఉన్నారు అండ్ షీ టోల్డ్ మీ అడ్వైస్ చాలా మంచి అడ్వైస్ అది దట్ ఈస్ ది రైట్ అడ్వైస్ ఆ సమయంలో నాకు నచ్చలేదు ఆ అడ్వైస్ ఏమిటి స్వామీజీ కూడా మగవాళ్ల పక్షాన్ని మాట్లాడుతున్నాడే అని నాకు అనిపించింది ఆ పురుషాహంకారం ఏనికి ఉన్నదేమో అని నాకు అనిపించింది అయినా కూడా మీ అడ్వైజ్ని నేను ఎందుకనో ఒక ఇన్నర్ ఇన్స్టింక్ట్తోనే పాటించాను ఇట్ టు బి కరెక్ట్ అని ఆమె నాకు సరే వర్క్ కానీ సందర్భాలు కొన్ని అటువంటి చోట ది మూవ్ విల్ బీ డిఫరెంట్ బట్ వర్క్ మనం వీ షుడ్ గివ్ ద బెస్ట్ ఛాన్స్ సమదర్శనము ఉండాలి లేకపోతే జీవితంలో చాలా రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది సమదర్శన సుఖదుఖములను మానావమానములు ఇది మానావమానాలకి చెప్పాను నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి సుఖ దుఃఖములను సమదర్శనము సమత్వంతో స్వీకరించటము అది బాగా అభ్యాసం చేయాలి ఇక కర్ కర్మలు ఉన్నాయి ఈ కర్మలు ఎవరు చేస్తున్నారు కర్మ చేస్తారు నేను పూజ చేశాను ఇవాళ పూజ చేసింది ఎవరు అధిష్టానం తథాకర్త కరణంచ పృథజ్విధం వివిధాశ్చ పృథక్ వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చేయివాత్ర పంచమం అని ఒక శ్లోకం ఒకటి పద్దెనిమిదో అధ్యాయంలో గీతలో ఏదైనా ఒక క్రియ సంపన్నమైందంటే అనేక హేతువులు ఒక చోట చేరినప్పుడు మాత్రమే క్రియ సంపన్నం అవుతుంది వరలక్ష్మి పూజ చేశారనుకోండి ఆ వరలక్ష్మిని ఆ ఆరాధించాలి అని దర్శించిన ఒక ఋషి ఉంటాడు ఆ శ్రీ సూక్తాన్ని దర్శించాడు ఓ ఋషి ఆ మంత్రాలతోటి మీరు ఆలోచించారు కదా ఆయన ఆయన కొంత క్రెడిట్ పోవాలి కదా మరి పూజ యొక్క క్రెడిట్ పురోహితుడు మంత్రాలన్నీ పకడ్బందిగా చెప్పి మీ చేత పూజ చేయించారు పువ్వులు పుష్పాలు పుష్పాలన్నవి మార్కెట్లో కానీ లేకపోతే సమాజ గార్డెన్లో కానీ ఉన్నాయి అవి మనకి ది ఆర్ గివెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ మంత్రాలు పూజ పుష్పాలు సామాగ్రి అన్నీ ఇంకా వాళ్ళందరూ సహకరిస్తారు వాళ్ళందరూ సహకారం కూడా తీసుకుని ఇంతమంది యొక్క ఇన్ని కంట్రిబ్యూషన్స్ తీసుకుని మీరు పూజ చేశారు కాబట్టి ఈ పూజ ఈ విధంగా సంపన్నమైంది అంటే ఇన్ని అంశములు కలిస్తేనే అది సాధ్యపడుతుంది ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ కాజెస్ ఎన్ని కాజెస్ అంటే నేనేదో ఐదో వారో లెక్క పెట్టాను ఇన్యూమరబుల్ కాసెస్ మీరు లెక్క పెట్టలేనన్ని కారణాల వల్ల ఒక కార్యము పుట్టు ఘటము పుట్టింది అంటే కులాలుడు నేనే ఘటాన్ని సృష్టించాను అని అనుకుంటే అహంకారం అవుతుంది మట్టు ఉండాలి లెక్క పెడుతూ కూర్చుంటే రాయడం ప్రారంభిస్తే మీకు కాగితాలు చాలం అన్ని నిమిత్తములు ఒక చోట సంపన్నమైతేనే ఒక కార్యము ఉత్పన్నమవుతుంది ఒక క్రియ ఘటిల్లుతుంది జరుగుతుంది కాబట్టి ఈ సర్వము ఒక్క చోటకు వస్తేనే ఒక క్రియ అన్నది సంపన్నమవును సర్వము అంటే ఈశ్వరుడే ఎప్పుడు కూడా సర్వమంటే దేవుడు అవుతాడు పరిచ్ఛన్నం అంటే విడు వాడు ఇది అది ఉంటుంది సర్వము ఈశ్వరుడు అవుతాడు కాబట్టి ఒక క్రియ సంపన్నమైందంటే సో అది ఈశ్వరుడే దానికి కర్త భోక్తారం యజ్ఞ తపసాం సర్వభూత మహేశ్వరం జ్ఞావా మాం శాంతి పుచ్చతి అని గీతలో శ్లోకం ఉన్నాడు సో ఇప్పుడు కర్త కూడా ఆయనే భోక్త కూడా అయినా ఇంకేదో వాక్యం కూడా యజ్ఞంలో యజమానుడు రూపంగా ఉండి యజ్ఞం చేస్తాడు పుణ్యజీవుడు రూపంగా స్వర్గానికి వెళ్ళి భోగాన్ని అనుభవిస్తాడు ఆ స్వర్గాన్ని పాలించే ఇంద్రుడి రూపంగా ఆయనే ఉంటాడు అన్ని రూపాల్లోనూ ఆయనే ఉంటాడు కాబట్టి ఈశ్వరుడే కర్త ఈ కర్మ ఈశ్వరునకు సమర్పితమైనది కర్తారం అన్యం అవగమ్య అన్యం అంటే ఈశ్వరు అయితే ఈ అన్యాన్ని ఇంకో రకంగా కూడా చెప్తారు కర్తారం అన్యం అవగమ్య అనేది భగవద్గీతలో వాక్యం అది అధ్యాయంలో ఉండే చాలా గొప్ప శ్లోకం శ్లోకం ఏమిటంటే సరే నేను ఇప్పుడు భక్తి ప్రధానంగా చెప్పాను ఇప్పుడు తత్వ ప్రధానంగా చెప్తా చూడండి ఒక యాక్షన్ ఒక క్రియ సంపన్నమైనది ఈ క్రియను చేసింది ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్నీ అనాత్మలే వాటిలో ఆత్మ ఉండనే ఉండదు అన్నీ అనాత్మలే యోన్యం గుణేభ్య కర్తారం అనేది ఉంది చాలా అద్భుతమైన శ్లోకం ఎవడైతే కర్త ఆత్మ కాదు ఆత్మ కంటే భిన్నమైనది అన్యము అంటే అనాత్మ అనాత్మ వల్లనే క్రియ సంపన్నమవుతుంది ఇప్పుడు మీరు క్రియ చేయాలని సంకల్పం నుంచి క్రియ వస్తుంది సంకల్పం ఏమిటి బుద్ధి నుంచి పుట్టింది బుద్ధి క్రియ చేసింది ఏమిటి దేహము కర్మేంద్రియములు అనాత్మ తర్వాత కారకములు ఉంటాయి అంటే కరణము ఇవన్నీ ద్రవ్యము ఇలాంటివన్నీ పూజ అంటే పుష్పాలు ఇవన్నీ ఉంటాయి అన్నీ పూజ అనే క్రియలో ఆత్మ యొక్క ప్రవేశము లేదు నేనంటే ఆత్మ కాబట్టి పూజ చేయాలి కానీ నేను పూజ చేశాను అని అనుకోరాదు అని అనుకుంటే తప్పే ఆ శ్లోకం ఏమంటుందంటే ఎవడైతే ఆత్మకంటే భిన్నమైన అంటే అనాత్మలైన గుణములే క్రియలను చేస్తూ ఉంటాయని ఆత్మ ఎందు క్రియాకర్తృత్వము లేదని తెలుసుకుంటాడో స ఎఫ్ పశ్యతి సపశ్యతి పదమూడో అధ్యయనం వస్తుంది యోన్యం గుణేభ్య కర్తారం ద్రష్టాను పశ్యతి ఎఫ్ పశ్యతి సపశ్యతి ఒక చక్కటి శ్లోకం ఒకటి వస్తుంది కాబట్టి ఆ విధంగా అన్యం అంటే అర్థం అది ఆ అన్యం గీతలో ఉన్న గీతా శ్లోకానికి ఆ ఎక్స్ప్రెషన్ అక్కడి నుంచి వచ్చింది శంకరులు కదా మరి గీతా శ్లోకాల్లో ఉన్న ఎక్స్ప్రెషన్ పెడతారు